ో నమే ఓంపతి కవి కవీనామ్రణ జ్యోతిభిశీరసాదనం శ్రీమహాగణాధిపతాశివ సమారంభా శంకరాచార్యమ్యమాం ్యపర్యం వందే గురు పరపరా మహాభూత్యహంకార బుద్ధిరవ్యతమే ఇంద్రియానిైకేంద్రియోచరా దుఃఖం సంఘాతేతనాతి ఏతత్ సమాసేన సమితారముదా సుతం భాష్యకారులు అవకానికిలో ఎవన్నారంటే ఏ గుణములను ఆత్మధర్మములుగా వైశేషితులు భ్రమపడ్డారో వాటిని శ్రీకృష్ణుడు క్షేత్రముగా క్షేత్రధర్మములుగా వర్ణిస్తున్నాడు క్షేత్రమే క్షేత్రధర్మములో క్షేత్రమే సో అంటే వైశేషికులు ద్వైతుడు ఆత్మధర్మములు ఇచ్చా ద్వేషము సుఖము యుద్ధము ఇది ఆత్మధర్మములో చెప్పు వలన ఆత్మ నానాత్మ సిద్ధిస్తు సుఖ దుఃఖాలు ఆత్మధర్మములు కావాలనుకోండి నిత్యాద్ధములు కూడా ఆత్మధర్మములు కాకపోతే ఒక ఉపాధిలో ఉండే క్షేత్రజీనికి ఇంకో ఉపాధిలో ఉండే క్షేత్రజీవుడికి భేదములు చెప్పడానికి చేతు ఉండదు ఇప్పుడు మీరు ఈ టైంలోనూ ఆ దీపంలోనూ ఉన్న ఎలక్ట్రిసిటీ లేదు లేదు అని చెప్పడానికి నిశ్చయించుకున్నారనుకోండి సపోజ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఈ ఫ్యాన్ లో ఉన్న ఎలక్ట్రిసిటీకి కొంత మెకానికల్ క్యారెక్టర్ ఉంది అని చెప్తున్నారు దీపంలో ఉన్న ఎలక్ట్రిసిటీకి మెకానికల్ క్యారెక్టర్ లేదు కాబట్టి దీపంలో ఎలక్ట్రిసిటీ లేరు ఫ్యాన్ లో ఎలక్ట్రిసిటీ లేరు అని మీరు సపోజ్ మీరు ఫ్యాన్ లో ఉండే ఎలక్ట్రిసిటీకి మెకానికల్ క్యారెక్టర్ లేదు అని సిద్ధాంతం చేసి కూర్చున్నారు అనుకోండి అప్పుడు దీపంలో ఉన్న ఎలక్ట్రిసిటీకి ఫ్యాన్ లో ఉన్న ఎలక్ట్రిసిటీకి భేదం లేదు భేదం లేకుండా పోతుంది కాబట్టి భేద దృష్టి కలిగిన వైశేషికులు ద్వైతులు వాళ్ళకి ఈ సుఖదుఖాలు కనుక ఆత్మధర్మములు కావు అని కనుక స్వీకరిస్తే ఒక క్షేత్రం నుంచి ఇంకో క్షేత్రం నుంచి అభేదం వచ్చేస్తుంది అందు గురించి అభేదానికి భయపడి భేదాన్ని నిలబెట్టడం కోసం సుఖ దుఃఖములు ఆత్మధర్మములు అని చెప్తున్నారు అంటే మనస్సే ఆత్మ అని దమ్మపడ్డారన్నమాట సుఖ దుఃఖములు మనస్సు యొక్క ధర్మం ఉంటుంది మనస్సు ఒకప్పుడు సుఖాకారముగా ఉంటుంది సుఖాకారాన్ని కలిగి ఉంటుంది ఆ సుఖాకారము ఎలా ఉంటుందని మీరు నన్ను అడగద్దు నీకు తెలుసు దాన్ని ఇంకేం చెప్తాం కలిగి ఉంటుంది మీకు తెలుస్తూ ఉంటుంది ఉల్లాసంగా ఉంటుంది మరొకప్పుడు మనస్సు దుఃఖాకారము కలిగి ఉంటుంది అది కూడా మనస్సు యొక్క ధర్మములే తప్ప క్షేత్రజ్ఞ ధర్మములు కావు ఇదంతా మనం చూసాం ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం చూసినాము ఒకసారి భాష్యకారులు ఏమన్నారో చూద్దాము నేను శ్లోకం వ్యాఖ్యానం చేసినట్టు ఉన్నాను భాష్యం ఇచ్చా ఇచ్చా అంటే మాకు తెలుసు అన్నట్టుగా అనిపిస్తుంది తెలుసుగా ఇచ్చే తెలియకుండా యశ ఇచ్చాయా తెలుసు పడుతుంది కానీ ఆయన వ్యాఖ్యానం చేస్తారు ఇచ్చంటే జాతీయం సుఖహేతు అర్థం ఉపలబ్ధవాన్ ఎప్పుడు కూడా ఇప్పటి సుఖము పూర్వ సుఖము యొక్క స్మృతి మీద ఆధారపడి అవుతుంది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్మృతి లేకపోతే సుఖాన్ని నిర్వచించటం కష్టమైపోతుంది స్మృతి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక వస్తువును పొందినాడు ఒక వస్తువు జాతీయ ఏదో ఒక జాతికి జన్మైన వస్తువును పొందినాడు జాతి అంటే ఫలానా అని అర్థం ఏదో ఐస్ క్రీమ్ తిన్నాను అనుకోండి ఐస్ క్రీమ్ అనే వస్తువును పొందినాడు ఐస్ క్రీమ్ ఏ జాతికి జన్మినా ఐస్ క్రీమ్ జాతికి పొందింది అంటే పండ్లు ఫలము వీటికంటే భిన్నంగా ఉంటుంది కదా అది కాబట్టి ఏదో ఒక జాతికి జన్మిన వస్తువును పొందినాడు పొందినప్పుడు వాటికి సుఖానుభవం కలిగింది సుఖ కే అది సుఖాన్ని కలిగించి జాతీయం ఉపలభమానహి వీడికి దారిలో అదే జాతికి చెందిన వస్తువు కనపడి అదే వస్తువు కానీ లేక ఆ జాతికి చెందిన మరో వస్తువు కాదు కానీ జాతి సమానం తక్కువ వస్తువు సమానం కాదుగా ఇప్పుడు వారం రోజులు తింటాం తిన్న ఐస్ క్రీములు ఇప్పుడు తింటున్న ఐస్ క్రీము ఒకటే కాదుగా వేరు వేద ఐస్ క్రీములు కానీ ఒకే జాతికి కాబట్టి అదే జాతికి చెందిన వస్తువు కనపడింది ఉపలభమాన అదే ఎదురకుండా కనపడింది తెలుస్తూ ఉంది తెలుస్తూ ఉండగానే స్మృతి పనిచేస్తుంది స్మృతి అంటే మెమొరీ వెంటనే ఏమవుతుంది తమ్ ఆదా ఇచ్చతి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు దాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకు స్వీకరించటం పోనీ ఉంటే ఉండొచ్చు కదా వైపు దాన్ని పట్టుకోవడం ఎందుకు సుఖహేతు అంటే ఇతి హేతు అది సుఖమునకు హేతువు అది మెమొరీ ఉందిగా స్మృతి ఇది సుఖమునకు హేతువు అప్పుడు సుఖాన్ని కలిగించింది అప్పుడు సుఖాన్ని కలిగించిందంటే ఇప్పుడు కూడా సుఖాన్ని కలిగిస్తుంది ఎందుకంటే అది సుఖహేతువు అని వాడు మనస్సులో నిశ్చయించుకుంటాడు నిశ్చయించుకుని సా ఇయము ఇచ్చా ముఖహేతువు గనుకనే దానిని పొందాలని గ్రహించాలని కోరుకున్నాడు కదా ఇచ్చకి ఆ ఈ ఇచ్చి గలదో ఇది ఈ ఇచ్ఛ దేని మీద ఆధారపడి ఉంది స్మృతి మీద ఆధారపడి స్మృతి స్మృతి ఆత్మధర్మమా మనోధర్మమాది మనోధర్మం ఆత్మధర్మం కాదు ఆ ఈ ఇచ్చ అంతఃకరణ ధర్మ అంతఃకరణం యొక్క మనస్సు అనే కరణము లోపల ఉంటుంది బయట కనపడదు కన్ను చెవి ఇవన్నీ బయట కనపడతాం అది లోపల ఈ వాహ్య కరణములు అదే అంతస్కరణము కాబట్టి ఇచ్చ అనేది అంతఃకరణము యొక్క ధర్మము ఏమండి క్షేత్రము ఎందుకండి క్షేత్రము జ్ఞేయత్వాత క్షేత్రం తెలుస్తూ ఉంది ఈ ఐస్ క్రీమ్ తింటే బాగుండును అనిపించింది నాకు ఒకసారి ఐస్ క్రీమ్ తింటే బాగుండును అనిపి అనిపిస్తే మళ్ళీ మళ్ళీ ఏమైనా క్యాలకులేట్ చేశాను ఐస్ క్రీమ్ తింటే ఒక మైలు దూరం నడిచి వెళ్ళి రావాల్సి ఇప్పుడు ఐస్ క్రీమ్ తినేస్తే తర్వాత ఈవేళ చేయాలి ఏదో టైంలో ఒక మైలు దూరం నడిచి మళ్ళీ వెనక్కి రావాలి నడిచి ఎందుకు ఆ చిన్న ఐస్ క్రీమ్ లో ఉండే క్యాలరీస్ బర్న్ అవ్వాలంటే అంత పని చేయాలి చేద్దామాపదం ఒక మైలు దూరం నడిచి వెళ్ళి రావడమా ఇది వద్దు అయితే తిరస్కే ఇప్పుడు ఎవరైతే ఇదంతా కూడా అంతఃకరణ ధర్మం ఏది ఇచ్చ అన్నది అంతఃకరణ ధర్మం ఉండేటువంటి ప్రాసం కాన్సం తెలుసుకోవటం అంతఃకరణ ధర్మం దాన్ని తిరస్కరించడం ఇది తిరస్కరించిన వాడు ఎవడు లేదు కాబట్టి ఇచ్చ నా స్వరూపం కాకపోతే నా చేత తెలియబడుతూ అంతఃకరణము రోజు ఇచ్చ కలిగినది అని తెలుస్తూ అయితే మనము ఇచ్చని పొందుతాము ఇచ్చని తిరస్కరిస్తాం కూడా ఇది చూడ ఇవాళ్ళు ఇచ్చగలిగిన వెంటనే ఆ ఇచ్చని సఫలం చేసుకోరు ఎవరు ఇచ్చగలిగిన వెంటనే సఫలం చేసేసుకుంటారా సందర్భం ఉండద్దా ఒకప్పుడు సంభవం కాకపోవచ్చు ఇచ్చగలిగిన సంభవం కాకపోవచ్చు కాబట్టి ఇచ్చా అని ఉంటుంది ఇది ఇచ్చ అని తెలుస్తూ ఉంటుంది కానీ ఒకప్పుడు ఇచ్చ సఫలమైనది అని తెలుస్తుంది ఒకప్పుడు ఇచ్చ విఫలమైనది అని కూడా తెలుస్తుంది ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి నా తెలియబడేది క్షేత్రం అవుతుంది ఆ సంగతి వీడికి తెలియదు అది తెలియాలంటే వీడు పదమూడో అధ్యాయ క్లాసుకు రావాల్సి ఉంటుంది లోకంలో ప్రతివాడికి ఇచ్చ తెలుస్తూ అదే నాకు తెలుస్తోంది కాబట్టి నాకంటే ఇతరము నేను తెలియవాడమే దాని తెలియబడు తెలియబడేది నేను కాదు అనే ఆ మౌలికమైన సత్యమును మానవుడు గుర్తించలేదు కాబట్టి దానికి చాలా పెద్ద వివేకము కావలసి ఉంటుంది కాబట్టి ఈ ఇచ్చే ఏదైతే కలదో ఇది ఇక్కడ పుట్టినది ఇచ్చ పుట్టినప్పుడు తెలుస్తుంది ఇచ్చే పుట్టినది కానీ ఆ స్పేస్ మీలో ఉండాలి ముందు ఆ స్పేస్ మీలో ఉండాలి ఆ స్పేస్ లేదనుకోండి ఇచ్చ పుడుతుంది పుడుతోనే ఆ ఇచ్చ స్వరూపముగా భాషిస్తుంది నాకు క్షేత్రములకు ఏ రకమైన స్పేస్ లేకపోవడం చేత క్షేత్ర ధర్మమే క్షేత్రజ్ఞ ధర్మమా అన్నట్లుగా క్రమ కలుగుతుంది దాన్నే మోహము అవుతారు నేను ఇచ్చావాన్ అవుతా ఆ ఇచ్ఛతోటి దేహేంద్రియాదులతో మమేకమైన ఎలాగో ఉన్నాను కనుక కర్తలు భోక్తను అవి ఉన్నాను ఆ ఇచ్ఛను ఇచ్చకు అనురూపముగా కర్మలను చూసి ఆ కర్మలతో సుఖదు పొందుతూ ఆ విధంగా సంసారంలో మనిషి పడి ఉంటాడు కాబట్టి ఆ ఇచ్ఛ అనేది క్షేత్రధర్మము క్షేత్రజ్ఞర్మము కాదు ఇక్కడ పాయింట్ ఆ కోరికని తీర్చుకోవడమా మానడమా అనేది పాయింట్ కాదు కోరిక అనుకూలంగా ఉంటే తీర్చుకో అనుకూలమైన కోరిక అయితే You can as well have to go, I think, you know, I don't have to do anything. But, this is the Atma Dharma Muatram. It's not the Atma Dharma Muatram. Atma Swarupa is not the Atma Swarupa, but the Atma Swarupa is desirelessness. Desirelessness means the Atma Swarupa is the Atma Swarupa. So, it's technically correct. So, డిజైర్ ఉంటే అది ధర్మం అవుతుంది కానీ డిజైర్ లేకపోవడం అనేది ధర్మం కాదు డిజైర్ లేకపోవడం ధర్మం ఎలా అవుతుంది అభావం కదా అది అభావం ధర్మం ఎలా అవుతుంది ఇప్పుడు టేబుల్ మీద ఎర్రటి వస్త్రాన్ని కప్పినారు అంటే అది ఒక శోభదారి టేబుల్ మీద ఎర్రని వస్త్రాన్ని కప్పలేదనుకోండి ఆ కప్పకపోవడం టేబుల్ ధర్మం అవుతుందా అవుదుగా కాబట్టి కానీ సో డిజైర్లెస్నెస్ ఆత్మస్వరూపము అన్నట్లయితే కొంచెం టెక్నికల్లీ ఇబ్బందికరమైన స్టేట్మెంట్ అలా అనుకోడు ఏమన్నాసి ఉంటుందంటే డిజైర్లెస్నెస్ అంటే అంతఃకరణమునందు ఏ కామములను లేని స్థితి మీ స్వరూపమునకు నిర్దేశించేదిగా ఉంటుంది ఉపలక్షణము అంట అది మీ స్వరూపానికి బాగా దగ్గరగా ఈ స్వరూపాన్ని అది మీకు కాబట్టి నిష్కామత అయితే కామస్య అభావ కామ కామన అభావముకే ఉపలిక్షితమైనది ఆత్మ మరి కామన దేని యొక్క ధర్మము ఇది అంతఃకరణము యొక్క ధర్మము సరే ఇది నేను ఐ ట్రై టు బి వెరీ రిజర్లస్ అబౌట్ ఇట్ మామూలుగా మామూలు మాట చెప్పాలంటే ఆత్మస్వరూపముందు కామనలు లేవు అంటే అర్థం ఈ స్వరూపంలో కామన్నలు లేవు ఇట్స్ ఎ బిగ్ రివల్యూషన్ పెద్ద సత్యమత దాన్ని తెలుసుకుంటే ఏమవుతుందంటే కామనుల యొక్క వశంలో కామనలకు బానిసయ్యే బ్రదుకుక అనే పరిస్థితి నుంచి విముక్తి కలిగితే కామనలకు కామనలకు బానిసయ్యే ప్రసక్తి లేదు ఏదైనా ఒక కామన అనుకూలంగా ఉన్నట్లయితే మనం దాన్ని దాన్ని మనం తీర్చుకోవచ్చు తప్పం కాదు ఒకవేళ కామన్ అనుకూలంగా లేదనుకోండి దాన్ని తిరస్కరిస్తాను దట్ ఈస్ కాల్డ్ ఆ కమాండ్ వచ్చేస్తుంది కామ కామన్ అలాపై ఎందుకంటే అది మనం స్వరూపంలో భాగము కాదు కొనుక మంచిది ఈ టాపిక్ నేను కవర్ చేసే ఉంటాను బహుశా త్వేషం ఆ ఇచ్చక అపోజిట్ ఇదేమిటి పైన చెప్పిన ఇచ్చకి డెఫినెషన్ అని చెప్పిగానే అపోజిట్ గా ఉంటుంది సుఖం వదులు దుఃఖం పెట్టుకోవాలి అర్థం దుఃఖహేతులైన అనుభూతవా సో వీడు ఒక వస్తువును అనుభవా అనుభవించి ఉన్నాడు అనుభవించి ఉన్నాడు ఆ వస్తువు ఫలాన్ని జాతికి చెందిన ఒక వస్తువు ఆ జాతి అని అనాల్సి అప్పుడు తిన్న పండే ఇప్పుడు తినలేడు అప్పుడు తిన్న పండు ఎలా తింటాడు ఇప్పుడు ఖర్చు అయిపోయిన ఎలా తింటాడు ఆ జాతికి చెందిన పండుగని తింటాడు ఏమిటా పన్ను మామిడి పన్ను తిన్నాడు చాలా సుఖం అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ మామిడి పళ్ళు తినాలని కోరుకుంటాడు అదే పనులు తింటాడా ఆ జాతికి జన్మని తింటాడా జాతి పుణ్య కోసం అలా వేస్తా అలాగే ఏదో ఒక అనుభవం కలిగింది ఒక వస్తువు వల్ల విడిగా అనుభవం కలిగింది ఆ అనుభవము దుఃఖకేతు ఆ అనుభవం కలిగి ఉన్నది పునఃాతీయం ఉపలభమానహ మళ్ళీ అదే జాతికి చెందినటువంటి ఆ వస్తువు వీడి ముందు కనపడుతుంది అది తాపసింధు వెంటనే ఏమవుతుంది తం ద్వేష్ సహా ఆ వ్యక్తి దానిని ద్వేషిస్తారు ద్వేషిస్తాడు అంటే దాన్ని దూరంగా తోసేసి ప్రయత్నం చేస్తాడు పరిహరించే ప్రయత్నం చేస్తారు ఒకవేళ దానిని దూరంగా తోసేయడం కుదరదనుకోండి వీడు దూరంగా ఇప్పుడు నడిచి వెళ్తూ ఉంటే తెలుగుబంటే ఎదురుకుండా కనపడితే దాన్ని దూరంగా తోసేస్తాడా వీడు దూరంగా పోతాడా వీడు దూరంగా పోతాడు గడిచి వెళ్తూ ఉంటే ఏదో ముళ్ళ కంప అడ్డంగా వచ్చింది అనుకోండి దాన్ని దూరంగా తోసేస్తాడు ఏదో చేస్తాడు సంథింగ్ లైక్ దాట్ సో మొత్తానికి దాన్ని పరిహరిస్తాడు దాని ఎందు ఒక నెగిటివ్ ఫీలింగ్ అని కలిగి ఉంటాడు వేషభావం ఒక నెగిటివ్ ఫీలింగ్ అది ఎలా ఉంటుందంటే చెప్పడం నాకు తెలియదు సెపరెంట్గా అస్తాం నీకు తెలుస్తూ మీకు అనుభవంలో ఉన్నటువంటి భావం దాన్ని చూడగానే అసైలస్ పులుపు మధ్యగా పులుపు పేరుకు వడ్డించగానే ఇంకా అక్కడ నుంచి వెంటనే పరిశోధనం చేసి లేచిపోవాలనిపిస్తుంది దాన్ని ద్వేషము అంటారు ఇంకా మీరు మాటలు ఎందుకు పోయి ఉలుపుకి చేస్తే పరుపు రాత్రి చెంద్ర పంట ఇదిగా ద్వేషము అర్థమైంది మీరు ఒక పనిష్ చేయాలని వాడికి చక్కగా పులుపు పెరుగు వేసేసి పింపింగ్ చేస్తే ఇంక వాడు పడతారా పాటలు సో దీ ఇప్పుడు నేను చెప్పిన రక్షణ ఒకటి నేను చెప్పిన వ్యాఖ్యానం అర్థమైపోయింది కదా ద్వేషం ఎలా ఉంటుందో తెలిసింది అదే కాబట్టి ఇప్పుడు ఈ దేవి యొక్క ధర్మము అంటే తెలుస్తూ ఇప్పుడు పులుపు పెరుగు మీద నాకు ద్వేషము కాలదు ఈ అపఃకరణలో ఉలుపు పెదుపుపై ద్వేషము గలదు అని తెలుస్తూ ఉందా లేదా తెలిస్తే తెలిసింది కదా అంటే అర్థమేమిటి ద్వేషము క్షేత్రధర్మమే కానీ క్షేత్రజ్ఞర్మలు కాదు కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే పెద్ద అడ్వాంటేజ్ వచ్చేస్తుంది స్పేస్ ఉంటుంది స్పేస్ వచ్చేస్తుంది ఇప్పుడు మీకు నచ్చని వ్యక్తి అనుకోండి కనపడ్డప్పుడు కూడా మీరు ఏమి డిస్టర్బ్ కాకుండా నిర్వికారంగా ఉండగలుగుతారు ఎందుకంటే మీ స్వరూపంలో వికారం ఉండదు ఒకవేళ ఏదైనా వికారం వచ్చినా అది మనస్సుకు చెందిన వికారమే కానీ నా వికారము కాదు అని ఆ స్పేస్ మీకు అనుభవానికి వస్తుంది ఎప్పుడైతే మనస్సులో వికారం తిట్టినా ఆ స్పేస్ అనుభవానికి వచ్చిందో అప్పుడు ఏమవుతుందో తెలిసినా ఆ వికారము మీకు వశమై ఉంటుంది తప్ప మీరు వికారమునకు వశులు కాదు ఇంకా కనుక ఆ వేషభావాన్ని లేకుండగా దాన్ని వశంలో ఉంచుకోవడము సంభవము ఈవెన్ చూడాలి వేషాన్ని మీరు ఎప్పుడైతే దాంతో ఐడెంటిఫై ఇక్కడ ఇంకో చిన్న పాయింట్స్ మీరు గమనించాలి ఇప్పుడు ఇచ్చా ద్వేషము సుఖము దుఃఖము కామన ఇవన్నీ ఉన్నాయే మీరు ఐడెంటిఫై అయినప్పుడు అంటే వివేకము లేకుండా వివేకం ఎలా ఉంటుంది క్షేత్రధర్మము నా స్వరూపంలో భాగము కాదు అది వివేకం ఆ వివేకం లేకపోతే ఎలా ఉంటుంది వీడు ఆ ఆ ద్వేషానికి వశుడై ఉంటాయి దాని అది నడిపించిన మార్గంలో వీడు నడుస్తూ ఉంటాడు ఇప్పుడు రెండు సిచ్యువేషన్స్ కి చాలా పెద్ద తేడా ఉంది అసలు ఆ సిచ్యువేషన్స్ రెండు మీకు రెండు తెలిసాయా వాడికి మధ్యలో ఉండే తేడా ఎవరు చెప్తున్నటువంటి ఇచ్చతోటి మీరు మమేకమైనప్పుడు అంటే ఏంటి క్షేత్రధర్మాన్ని క్షేత్రజ్ఞ ధర్మంగా భ్రమపడి ఉన్నప్పుడు మీరు ఆ ఇచ్చకి వశ వశూలైపోతారు ఎందుకు చూసిన ఆ ఇచ్చకు చెప్పలేనంత బలం ఉంటుంది భయంకరమైనంత బలం వచ్చేస్తుంది ఆ ఇచ్చకు అలాగే ద్వేషముతోటి మీరు మమేకమైనప్పుడు ఆ ద్వేషము చాలా బలముగా తయారవు ఆ ద్వేషంలో వీడు ఒళ్ళు మరిచిపోయి చెడబడ తిట్టేస్తాడు లేకపోతే ఓ రాయితే వేసి కొట్టేస్తాడు ద్వేషంలో తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి కడకడాలు వినకాలని వచ్చింది దిచ్చేస్తాడు ఆ ద్వేషంలో ఆ ద్వేషం యొక్క అధీనంలో ఉండిపోతుంది ఇంత బలం ఈ ఇచ్చకు ద్వేషానికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసిన మీరు దానితో మమేకమవటం వల్ల వచ్చింది మీ నుంచి వచ్చింది ఓకే సపోజ్ ఇది ఇచ్చ ఇది ద్వేషము మనస్సులో ఈ వికారములు గలవు అని నేను దర్శిస్తూ ఉంటాను అప్పుడు వాటికి బలం ఉంది ఇప్పుడు ఏమవుతుందో తెలిసినా అవి ఈగిపోతాయి ఇది ఎలాగంటే క్యాన్సర్ ఏదో కుండు ఉందనుకోండి కుండు క్యాన్సర్ వలన వ్రణము ఈ వ్రణానికి కావలసిన న్యూట్రిషన్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది దేహం నుంచి వస్తుంది నుంచి న్యూట్రిషన్ తీసుకుని దేహాన్ని వినాశం చేసుకుని ఇది వ్రణం క్యాన్సర్ అంటే అలా ఉంటుంది క్యాన్సర్కి చాలా బాగా చాలా న్యూట్రిషన్ కావాలి ఆ న్యూట్రిషన్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది బాడీ నుంచి వస్తుంది పడుంది బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా బాడీ నుంచే దానికి కావలసిన న్యూట్రియం అన్ని కూడా బాడీ నుంచే తీసుకుంటుంది తీసుకుని దేహానికి నాశాన్ని కలిగిస్తుంది దానికి ఆ బలం వస్తుంది కాబట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారంటే ఆ వ్రణానికి రక్త ప్రసాదం లేకుండా చేయగలమా ఒక అప్రోచ్ దానికి కనుక రక్తప్రసారం లేకుండా చేయగలిగితే ఆ వ్రణం ఏమవుతుంది వీగిపోతుంది ఎండిపోయి రగిపోతుంది అదేవిధంగా ఇచ్చ మీరు మమేకమైనప్పుడు అది క్షేత్రధర్మం అని తెలియకుండా క్షేత్రజ్ఞ ధర్మం అనే వ్యామోహంలో ఉన్నప్పుడు భయంకరమైన బలం ఉంటుంది వేషాన్ని కూడా ఆ మర్దర్శోని చేసి వాళ్ళు ఆ ద్వేషము యొక్క వశులై ద్వేషమునకు బానిసలై అలా చేస్తారు ఆ ఎందుకు బానిసైనాడు అంటే వాడికి వివేకము లేదు పొందుతారు కాబట్టి ఇచ్చతోటి కానీ ద్వేషంతో మీరు ఎప్పుడైతే తాదాత్మ్యాన్ని చెందుతారో అప్పుడు మీ ఆత్మ బలమంతా దానికి ఆ ఇచ్చకి ఆ ద్వేషానికి ఆత్మ అనంతమైన శక్తి ఆత్మ చైతన్యము అనంత శక్తి సంపన్నము ఆ శక్తి కూడా ఆ ఇచ్ఛతే ద్వేషానికి వచ్చేస్తుంది వచ్చేస్తే అవి మనల్ని చాలా హింసకు విధి చేస్తాయి అలా కాకుండా మీరు ఇచ్చా క్షేత్ర ధర్మము నా స్వరూపము కాదు అని ఎప్పుడైతే ఆ స్పేస్ని మీరు తెలుసుకోగలిగినారో ఆ స్పేస్ని సంపాదించగలిగినారో అప్పుడు ఆ ఇచ్చకు బలం ఉండదు అలా పుట్టుతుంది లీగిపోతుంది ఎగిరి అక్కడ నిలబడలేదు కాబట్టి మనము ఔటర్ స్పేస్ గురించి వెంపర్లాడడం మానేయాలి ఔటర్ స్పేస్ ఉంది లేదో ఉంటుంది ఎంత ఉంటాయంత ఉన్నదాంతో సదుబాటు పెట్టుకో ఔటర్ స్పేస్ అంటే నాకు యానక్ డోట ఓ మహాత్మ వచ్చారు ఊరు ఓ భక్తుడు వెళ్ళాడు వెళ్ళి పదాలకు దాండం పెట్టే అయ్యా నేను ఒక సమస్యతో సతమతం నాకు ఏదైనా ఉపాయం బోధిస్తే ఆ సమస్య బయటపడే ఉపాయం దేవతని కొలవడమా మంత్రి చెప్పమా ఏదో బోధిస్తే నేను కొత్త కొన్ని అవుతాను అందుకోసం మిమ్మల్ని దర్శించడానికి వచ్చేస్తాను అంటే ఆయన ఆ సమస్య ఏంటో చెప్పలేదు అంటే మేము నా భార్య ఇద్దరు పిల్లలు సింగిల్ రూమ్ అపార్ట్మెంట్ చిన్న కిచెన్ కిచెన్ ఎక్ కిచెన్ ఎక్కువ సింగిల్ రూమ్ దానికో మేము నా భార్య ఇద్దరు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నాము చాలా ఇరుపుగా ఉన్నది దీనికి ఇరుపు ఇల్లు నుంచి విశాలమైన ఇంట్లోకి వెళ్ళేటువంటి భాగ్యం నా జాతకంలో ఏమైనా ఉందా మీరు చేయి చూసి చెప్తారా ముఖం చూసి చెప్తారా అంటే హారాస్కోప్ చూసి చెప్తారా ఏర్పూసి చెప్తారు నేను ముఖం దావ చూసుకునే ఉన్నాను హారాస్కోప్ అసలు లేదు మీకు నేను రేపు రాజు అని ఉన్నడొస్తాడు ఉన్నడే వెళ్ళిపోయి రోజు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడే ఒక ఆవుని తెప్పిస్తాడు చెప్పి ఆవుని తెప్పిస్తారు నువ్వు ఈ ఆవును నేను మళ్ళీ వారం రోజుల తర్వాత ఇస్తే వస్తాను అంతవరకు దీన్ని సత్యంగా కాపాడు అని అప్పచెప్తాడు వర్షానికి తడవడం ఎండగా ఎండడంకూడదు గోమాత జగమా అది అప్పని వెళ్ళిపోతాడు ఈయన వెళ్ళిపోయిన రాత్రి వాళ్ళు కొడుకులు ఇద్దరు ఈయన అసలు సమస్యించే పరిష్కారం అవుతుంది నువ్వు ఈ గోమాతకు సేవ చేయాలి సో ఆ రాత్రి పదకొండు నుండి వర్షం ప్రారంభించింది ఈ నీకు నిద్ర తెలివస్తుంది అయ్యో ఆవు బయట కట్టేయడం అది తరిసిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి జాగ్రత్తగా ఒకటి వేసి ఎక్కించి గదిలోకి తీసుకొచ్చి తలని దగ్గర వేసుకుని వాళ్ళు ఆవు లో ఉంటుంది ఎండ కాసు ఇప్పుడు ఏం చెయ్యాలి ఆహం ఇంకేం చేస్తాను వన్ వీక్ లో దాన్ని భద్రంగా ఆ మహాత్ముడు పురమాయించగలిగాడు కదా ఎదురు చూస్తూ ఉంటాడు ఈ వన్ వీక్ ఎలా నడుస్తుంది అని ఎందుకంటే వేరే అభివృద్ధితోడి ఆవు ఒకటి లోప లోపల చాలా అస్పత్ర ఆక్రమిస్తుందండి తర్వాత అది ఉందంటే అస్తవాలు క్లీన్ చేసుకుంటూ ఉండడం కొంత పెద్ద సమస్య వారం మహా దుఃఖాన్ని అనుభవిస్తాడు ఈ మహాత్ముడు నా ఈ లోపం పెట్టిపోయాడు అనవసరంగా సలహా కోసం అని దుఃఖాన్ని అనుభవిస్తాడు వన్ వీక్ అయిన తర్వాత ఆ మహాత్ముడు వస్తాడు ఆయన అరక్క ముందే అయా నీకోసమే గురిపిస్తున్నాను ఇదిగో మీ ఆవు మీరు తీసుకోండి అని అప్పటిస్తారు అప్పటి చెప్పి సరే రేపు లేదు కానీ మళ్ళీ వస్తారు మీ సమస్య పరిష్కారం అయిందంటే అయిపోయింది సార్ సమస్య పరిష్కారం అయిపోయింది లేదు అర్థమైందంటే కథ అర్థం కాలేదా కథలంతా ఇలాగే ఉంటాయి కదా పురాణ కథల్లాగా ఉంటాయని తెలుసు కాబట్టి అవుటర్ స్పేస్ గురించి మనిషి వెంపర్లా అంటారు ఔటర్ స్పేస్ ఇంకా కావాలి కుర్చీ ఉండండి కుర్చీ బాగానే ఉంది దీంట్లో కూర్చోచ్చుగా కాదు శోఫా అయితే ఇంకా బాగుంది ఇంకా ఎక్కువ అక్కడ మొదలుపెట్టింది గది ఎయిట్ బై ఎయిట్ లో ఉండొచ్చుగా ప్రేమ్ గారి తల్లి ఎయిట్ బై గదిలో ఉంటుంది ఆవిడ ఆవిడ ఉన్నప్పుడు మనం కూడా ఎయిట్ బై ఉండొచ్చుగా ఫోర్టీన్ బై ఫోర్టీన్ అందుకు అవసరం అయింది మనకి ఇక స్పేస్ ఎక్స్ట్రా స్పేస్ పీపుల్ వాంట్ ఔటర్ స్పేస్ ఔటర్ స్పేస్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఏదో కొంతకాలం జీవితంలో అన్ని లక్షణాలు ఉంటాయి అవుటర్ స్పేస్ కోసం మనం కొంత లెబ్బం ఏదో విశాలమైన ఇదని ఇదని అదని కట్టుకున్నాము అయింది ఏదో ఇక ఈ పైన ఔటర్ స్పేస్ గురించి విచారించడం మానేసి ఇన్నర్ స్పేస్ని ఇన్నర్ స్పేస్ అంటే క్షేత్రము క్షేత్రము వివేకం దట్ ఈస్ ది ఇన్నర్ స్పేస్ ఇన్నర్ స్పేస్ ఎవరికైతే ఉంటుందో వాడే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు వాడికే జీవిత రహస్యాన్ని తెలుసుకోగలుగుతాడు ఆ ఇన్నర్ స్పేస్ ఉండాలి ఇంకా అర్థమైందా ఇన్నర్ స్పేస్ అంటే ఏమిటో ఇంకా అంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు ఇచ్చా ద్వేష ఇక సుఖం తథా సుఖం ఇక సుఖమంటే ఏది అనుకూలం ప్రసన్నం సత్వాత్మకం అది మీకు ఏది అనుకూలంగా ఉంటుందో అది సుఖం అనుకూలమైనది ఇది ఒక ఫిజికల్ గా అనుకూలమైనది సుఖమే మానసికంగా అనుకూలమైనది కూడా సుఖం మానసికంగా అంటే మీకు ఒక కంపెనీ మీకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఆ వ్యక్తి యొక్క కంపెనీ మీకు దొరికితే మీరు చాలా సుఖాన్ని పొందుతుంది కాబట్టి ఫిజికల్ యాజ్ వెల్ ఎస్ సైకలాజికల్ ఏది అనుకూలమో అది సుఖము ఈ సుఖం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం సుఖానుభవం యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ప్రసన్నం మనస్సు కనుక ప్రసన్నంగా ఉన్నట్లయితే అది సుఖము దా దాన్ని సుఖము అంటారు సో మనస్సు ప్రసన్నంగా ఉండాలి అంటే తీవ్రమైనటువంటి ఉద్వేగము ఉద్వేగము పైకి ఎగిరెగిరి పొద్దుట ఉద్వేగము అంటే పైకి ఎగిరి పొద్దుట మనస్సు తీవ్రమైన ఎడ్యుకేషన్ ఆందోళన ఒకప్పుడు ఆందోళన మీకు మీకు అనుకూలమైన పరిస్థితుల వల్ల కూడా ఆందోళన కలగవచ్చు లేదా ప్రతికూల పరిస్థితుల వలన ఆందోళన కలగవచ్చు మీరు చూడండి ఈ క్రికెట్ మ్యాచ్ లో ఈ ట్వంటీ ఓవర్ మ్యాచ్ లో ఫైవ్ డేస్ మ్యాచ్ లో అనుకూలంగా ఉండదు ప్రతికూలం ఉండదు వీళ్ళు చేస్తూ ఉంటాడు వాడు వాడు కుటుంబంలో ఇస్తూ ఉంటాడు అదే ఇప్పటికైతే తెలియదు ఏం కాదు ఫైవ్ డేస్ మ్యాచ్ ఇట్ ఈజ్ ఇస్ ఈవెన్ ద కింగ్ ఆఫ్ డేస్ మ్యాచ్ వాడు కొత్త ఇంకా ఐదు రోజులు ఉందిగా ఇలా నిలబడతాడు బంతి చూస్తాడు అడ్డేటపోతాడు అలా నిలబడి ఉంటాడు దానికే చేయించేది ఎందుకంటే ఐదు రోజులుంది కదా దానికి తగ్గానే ఉంది కాదు నయమైదకే వస్తుంది పర్వాలేదు బాగా అడ్డుపడతాడు డిఫెన్స్ కొట్టకర్లా ఎనిమిది ఐదు రోజులు ఉంది కదా రెండు ఓవర్లు బాల్ అడ్డు పెట్టి ఇంత విసిగెత్తే ఒకసారి కొడతాం కొడితే రెండు రౌన్లు వస్తాయి రెండు రోజులు విడుదల అది పైడ్ అయితే అది ఎలా వద్ద ట్వంటీ క్రికెట్ లో మూడు బాల్స్ రెండు రన్స్ లేకపోతే రెండు బాల్స్ మూడు రన్స్ అప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ కొనుక్కున్నాడు ఒక ఉంటుంది కదా ఆమె ఆమె కానీ ఆయన కానీ కూర్చొనే వాడు అలాగే వాడు ఎగ్జప్ మీద కూర్చొని ఉంటాడు అలా ఎక్సైట్ అయిపోయి చాలా ఉద్వేగంతో ఉంటాడు బాల్ వేస్తే వీడు రన్ కొడతాడు ఉంటాడు ఓ అని మహానం చెప్తుంది ఎందుకంటే బాల్ రన్ వచ్చింది కదా ఇంకొక బాల్ టూ వచ్చింది అప్పుడు ఫోన్ కొంట ఫోన్ కొడితే ఈ వ్యక్తి ఇంక కుర్చీలో ఉన్నది పురుషుడు కానీ స్త్రీ ఒక్క జంతు వేసేసి ఓహో పేదలు వేసేసి అది దాన్ని ఉద్వేగము అంట అర్థమైంది ఉద్వేగము అంటే అది సుఖం కాదు అది ఒక నెర్వస్ విజార్థ అది సుఖం కాదు సుఖం అంటే ఎలా ఉంటుంది ప్రసంగం మనస్సు అది సుఖము సత్వాత్మకం ఏది ప్రసన్నమో అది సత్వగుణ స్మరూపం గుణాలున్నాయి ఏది ఉద్వేగమును కలిగిస్తుందో అది రజో గుణం ఏది నిషాలు కలిగిస్తుందో నిష నిష అంటే వాడు తెలుగుగా ఉన్నట్టు కాదు నిద్రపోతున్నట్టు కాదు నిషాలో ఉంటాడు అది తమో గుణం లేకపోతే నిద్రపోవడం బాగా బాగా బోధం చేసుకోవడంతో నిద్రపోవడం అది తమో గుణం లేకపోతే తెలుగుగా ఉన్న సందర్భంలో అయితే ముద్దు ఏమీ అర్థం కాదు కూర్చున్నవాడు లేకుండా ఏ పని చేయడు సోమరిధనంతో పదు ఉంటాడు బుద్ధికి అసలు పదును ఉండదు ఏమీ తెలుసుకోడు దానికి తమో గుణము అంటే ముద్దబ్బాయి అంటే తెలుసు కదా బండబ్బాయి ఎప్పుడైనా చందమర్తి లక్ష్మీ నరసింహం గారికి గణపతి అని ఒక పుస్తకం అవుతుంది ఎప్పుడైనా చదివారా ఎవరైనా ఆ గణపతి తమో గుణ ప్రధానం ఏమంటే అదే సత్వ సమోగుణము రజోగుణము సత్వగుణం ఎలా ఉంటుంది సత్వగుణం ఎలా ఉంటుందంటే ఎలర్ట్ సావధానంగా ఉంటాడు ప్రసన్నంగా ఉంటాడు ప్రసన్నమంటే శాంతముగా ఉంటాడు సావధానంగా ఉంటాడు నిద్రపోవడం కాదు ఎలర్ట్ ఇప్పుడు ఏదైనా ప్రశ్న స్వామి సత్సంగం అయింది అనుకోండి మీరు ఏదైనా ప్రశ్న నేను సమాధానం చెప్పాలి వంద మంది కూర్చుని ఉంటారు నేను సమాధానం చెప్పాలి నేనేదో అక్కడేటో పరధ్యానంగా ఉంటే అక్కడ గుర్తుంది మీరు ఏమడిగా నాకు తెలియదు కదా కాబట్టి నేను ఎలా ఉంటాను సావధానంగా ఉంటాను ఎలర్ట్ గా ఉంటాను నా మనస్సు ఎలా ఉంటుంది ఆలోచనలేముంటాయి ఆలోచనలు ఉంటే మీ ప్రశ్న నాకు తెలియదు కదా నేను ఏదో ఆలోచించుకుంటున్నాను పరధ్యానంగా ఉన్నాను అప్పుడు మీరు చెప్పినప్పుడు మీరు అడిగింది ఏమిటో నాకు తెలుస్తుందా తెలియదు అప్పుడు ఏమంటాను నేను చెప్పేస్తారు చెప్పి నాకే చూస్తారు నేను పరధ్యానంగా ఉన్నాను అయ్యో అయ్యో అయిపోయిందా ప్రశ్న అడగడం అయ్యో నేను విన్నలేదు అని పరధ్యానంగా ఉన్నది మళ్ళీ చెప్పమ్మా అంట అది ఎలర్ట్నెస్ కాదు ఎలర్ట్నెస్ అంటే ఏమిటి నో థాట్స్ థాట్స్ ఉండవు ఎంతీగా ఉంటుంది మైండ్ ఎంతీనెస్ ఈజ్ ఎలర్ట్నెస్ ఎంత ఏముండవు మీరు ట్రై చేసి చూడండి మీరు ఎలర్ట్ గా ఉన్నప్పుడు ఎలర్ట్ గా ఉండండి అప్పుడు చూసుకోండి మీకు మీరు చూసుకోండి ఏదేమైనా ఆలోచనలు ఉన్నాయా మీరు ఎలక్టిగా ఉండదు ఏ ఆలోచనలో ఉండదు ఎంతగా ఉంటారు మీరు ఎలక్టిగా ఉంటారు కాబట్టి ఎలక్టిలో ఉంటారు ఎక్కువ యు ఆర్ ఎంత విత్ అంటే ఆలోచనల ప్రవాహం ఉండదు అది సత్మగుణం అది ప్రసన్నత ఆ ప్రసన్నతయే సత్మగుణము అదియే యథాత్మముఖము అది సుఖము యొక్క సుఖము కూడా గుణ గుణములలో పడింది అది సత్వగుణలో పడింది ఆనందం లేదు ఆనందము గుణాతీత స్థితి ఇది గుణాంతర్గతమై ఉంటుంది సుఖము అంచేతనే గుణములు అంటే క్షేత్ర క్షేత్రం అవుతుంది నిజానికి క్షేత్రము గుణముల కార్యము నుంచి పుట్టింది క్షేత్రం అరే క్షేత్రజ్ఞుడు గుణ సంబంధం ఉండదు గుణములకు అతీతులని గుణాగుణేశు వర్తంతే ఇది మత్వా నజ్జతే అయింది శ్లోకం కాబట్టి గుణములతో సంఘము లేకుండా ఉంటాడు క్షేత్రజ్ఞ తెలుసుకుంటూ ఉంటాడు ఎనివే కాబట్టి దీంట్లో మీరు గమనించారే డిస్క్రిప్షన్లో సత్వగుణానికి క్షేత్రజ్ఞ తత్వానికి తేడా చాలా అల్పంగా అవుతుంది చాలా అల్పంగా అవుతుంది మీరు సత్వగుణ ప్రధానంగా ఉంటే ఈ ఇంటూ గుణాతీత స్థితి గుణాతీత స్థితికి చాలా జగ్జరగా బట్ స్టిల్ గుణాంతర్గతమై ఉన్నది గనుక అది క్షేత్రమే వాళ్ళు లెట్మస్టెస్ట్ చెప్పాను కదా లెట్మస్టెస్ట్ ఏది లెట్మస్టెస్ట్ అంటే అది ఎల్లోగా ఉంటుంది కాగితం చిన్న చిన్న ప్రసంత కాగితం ఉంటుంది అది సొల్యూషన్ లో ఉంచితే అయితే ఏ ఆనందం అవుతుంది యాసిడ్ యాసిడ్ ఇది లెట్మస్టెస్ అలాగే మీరు ఈ సత్వగుణ ప్రధానంగా ఉండే సుఖానుభవం ఏది కలదో దానికి రిక్వెస్ట్ సప్లై చేయాలి ఈ సుఖానుభవం ఉన్నది ఇది మీకు తెలిసిందా లేదా తెలిసింది ఐతే అక్షణ వచ్చాడు నా లిక్ ఏదో జపం చేసుకుంటున్నాడు వచ్చాడు కాబట్టి జపం చేసినప్పుడు నాకు ఏదో ఒక చక్కటి విచిత్రమైన అనుభూతి కలిగింది అదేవిటో మీకు వివరించి చెప్తాను అదే నా ఆత్మస్వరూపం మీరు అన్నాడు అంటే నేను నువ్వు వివరించ పక్షం లేదు నువ్వు సమాధానం గుర్తిస్తున్నాను అది ఆత్మస్వరూపము కాదు కాదు ఇంకా ఈ పైన కూడా ఇలాంటివి కొన్ని కలుగుతూ ఉంటాయి కలిగినప్పుడు అలా ఇదే సమాధానం గుర్తుపెట్టుకో ఆత్మస్వరూపం ఇది ఏది అను నీ అనుభవంలో ఏది విషయం అయితే అది ఆత్మస్వరూపము కాదు నేతి నేతి తిరస్కరి ఒక బ్రహ్మచారి అడిగాడు నాకు ధ్యానం చేస్తుంటే బ్లూ కలర్ లో కనపడింది అది ఆత్మయేనా కాదు ఎందుకని బ్లూ కలర్ లో కనపడితే ఇంకా ఆత్మ తర్వాత కొంత ఒక ఆయన అడిగారు నేను ఆరు మాసాల నుంచి మెడిటేషన్ చేస్తున్నానని ఒక పర్టికులర్ మెడిటేషను ప్రారంభంలో ఇక్కడ బొద్దు దగ్గర ఉండేది ఇప్పుడు గుండె దగ్గర నుంచి పీకల దాకా వచ్చింది అది ఆత్మయేనా కాదు ఎందుకని అది ఎక్కడున్నో కూడా దీనికి తెలుస్తుంది దాన్ని మూమెంట్ తెలుస్తుంటే అది క్షేత్రం పెట్టిపోతుంది తప్ప క్షేత్రజ్ఞతత్వం కాదు ఇది ఇలాగే ఉంటుంది మీ పాఠం మీరు చాలా సూక్ష్మంగా గ్రహించాల్సి ఉంటుందా చాలా సూక్ష్మమైన గ్రహణ సామర్థ్యం ఉండాలి మీరు చాలా ఓపెన్ మైండ్ ఉండాలి మీరు బ్యాగేజ్ వేసుకొస్తే అది వస్తూ ఏదో బ్యాగేజ్ పెట్టుకొస్తూ ఉంటారు తదపి క్షేత్రం అదే జ్ఞేయత్వాత క్షేత్రమే మళ్ళీ దుఃఖం ప్రతికూలాత్వం ప్రతికూలంగా ఉంటుంది అంటే ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతికూలము అంటే ఇబ్బందికరంగా ఉంటుంది అటువంటి ప్రతికూలమైనది దుఃఖము ఫిజికల్ కావచ్చు మానసం కూడా కావచ్చు ఇబ్బందిగా ఉండడానికి ఏదైనా రెండు కూడా అది దుఃఖం అది కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి క్షేత్ర నాకు నా స్వరూపంలో సుఖము అనేది దుఃఖము అనేది శుభ దుఃఖాలు క్షేత్రంలో ఉన్నమాట వాస్తవం క్షేత్రంలో ఉంటాయి కుభదు క్షేత్ర ధర్మాలు అదే క్షేత్రం ఓ సందర్భంలో క్షేత్రధర్మములు అంటాం మళ్ళీ దాన్నే క్షేత్రము ధర్మములు అలాగే ఉంటాయి ఇప్పుడు బంగారము పచ్చగా మెరుగుము అని చెప్పినప్పుడు పచ్చదనము మెరుగుత ధర్మము అని వాస్తవంలో అక్కదనమైన బంగారం చక్కగా మెరుగుతా అనేది బంగారం యొక్క స్వరూపమేది లేదం సో ఇదంతవరకు క్షేత్రమే ఇక మీరు దేహాన్ని బాగా పరిశీలించాలి క్షేత్రాన్ని బాగా తెలుసుకోవాలి క్షేత్రాన్ని తెలుసుకో క్షేత్రం తెలిసింది నాకన్నా అనుకూడదు క్షేత్రాన్ని బాగా తెలుసుకోవాలి క్షేత్రమును క్షేత్రముగా తెలుసుకోవాలి అది పాయింట్ క్షేత్రమును క్షేత్రముగా తెలుసుకోవాలి ఇప్పుడు మీరు దేహము అని అంటారు బాడీ అని ఇంగ్లీష్లో దేహము అంటారు దేహము అనగానే కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి దాని తర్వాత కొన్ని పొరపాటుగా తెలుసుకునే సందర్భం ఉంటుంది ఎలాగా అది ఒక సింగిల్ ఐటమ్ అనే ఒక భ్రమ కలుగుతుంది దేహం అనేది ఒక ఒక సింగిల్ సింగిల్ అంటే ఇప్పుడు బంగారము శుద్ధముగా ఉంది అంటే అర్థం ఏంటి సింగిల్ అని అర్థం ఎలిమెంటల్ నాట్ దేహము అనగానే మనకు ఎవరికి వస్తుంది ఇది సింగిల్ ఎలిమెంటల్ అని అనిపిస్తుంది కంపోజిట్ అని అనిపించదు ఇప్పుడు కారు కొనుక్కున్నాము అన్నారు కారు కొనుక్కున్నాము అంటే మీరేమనుకుంటారు ఇట్లా సింగిల్ అయ్యేటప్పుడు కొనుక్కు తెచ్చుకున్నాము అంటే సపోజ్ నేను అంటాను కారణం ఏమి లేదా కారణం ఏమీ లేదు అడుగుల ఛాసిస్ దానికి నాలుగు ఎకరాలు పైన దోమో ఆ ఛాసిస్ ని ఒకటి లేదు ఆ ఇండిలో పైరైతే ఈ చక్రాలు దొరుకుతాయి నువ్వు ఆ కాంట్రాక్ట్ కొడుకు తెచ్చుకున్నావు ఆ ముద్ద ఒకటి కొడుకు తెచ్చుకున్నావు అని నేను అన్నాను అనుకోండి నీ గాలి ఎంత తీసేసినట్టయితే పై గాలి తీసేసినట్లయితే నీరేమో ఉన్నారు నేనేమో ఇన్ఫాలా కొనుక్కు ఇన్ఫాలా ఇన్ఫాలా అనేది యువర్ ఇషన్ యువర్ జస్ట్ ఇన్ వేర్ ఇస్ నో ఇన్ఫాలా కొన్ని కాదు ఉందా దేర్ ఇస్ నో కా మరి ఏముందాయా నాలుగు చక్రాలు చాసిస్సు దోము నింజము ఉన్నాడు ఓ డిగ్రీ కూడా ఉంది ఫర్ యువర్ సంపాదిస్తే చీట్లు అంటే ఏమైంది హవా నికాలియా అయిందా లేదా ఈ దేహము కూడా అంతే దేహము అనేది దాని దేహం అన్నాడు సంఘాకహ అంటే ఇట్ ఈస్ జస్ట్ యువర్ ఐడియా యువర్ మైండ్ సంఘాకహ ఈజన అసెంబ్లీ అసెంబ్లీ అంటే నాలుగైదు ఐటమ్స్ తీసుకొచ్చి ఒక పద్ధతిలో వాటిని కూర్చడం కూర్పు సంఘాత అంటే కూర్పు తెలుగులో కూర్పు దేహము కూర్చో అసెంబ్లీ అది ఒక సింగిల్ ఐటమ్ కాద కాబట్టి దేహము గల రెండు భ్రమలు ఉన్నాయి మన ఒకటి అదేదో సింగిల్ Absolute real entity in its own right. An entity in its own right. No, it is not all that. It is nothing but an assembly, sangha, ahaha. These sangha tamale devin varbhag aftan yashkoh. Kala devin arthin yashkoh. Kala sainthi go onthin. Sainth shantai, sainth shantai go ije sainth shantai. సైన్స్ అంటే సోడియం క్లోరైడ్ సొల్యూషన్లో సిల్వర్ నైట్రైడ్ వేస్తే సిల్వర్ క్లోరైడ్ క్రిస్టికేట్ వచ్చుకున్నాం అదేనా సైన్స్ అంటే అది ఇది సైన్స్ కదా అది సైన్సే అదో రకం ఇది ఇంకో రకం ఇది సైన్సే కొంతమంది సైన్స్ అంటే అలాగే ఉంటున్నాం సైన్స్ అది సైన్సే నేను ఆధన్నం ఇది కూడా సైన్సే ఏమిటి సైన్స్ ఏమిటో చూడండి మీరు ఇప్పుడు మీ దేహాన్ని మీరు ఒకసారి పరిశీలించి పెట్టండి దిస్ బ్లెస్డ్ థింగ్ దిస్ వాట్ ఇస్ దిస్ ఒకసారి పరిశీలించుకున్నా తప్పేం లేదు కదా ఇప్పుడు ఓ పని చేద్దాం ఓ మెడిటేషన్ చేద్దాం నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకుని కూర్చొని దీపాల గురించి జల్లు జరిగినప్పుడు మళ్ళీ ఆపడం ఆడపడం మళ్ళీ ఏం చేస్తున్నాడు ఇదొక పెద్ద కార్యక్రమం అసలు లేదంటే ప్రస్తుతం ఎలా ఉందో అలా ఉంటుందండి కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చోండి ఇప్పుడు మనస్సుని ధ్యానానికి సంశలితం చేయాలి ఆ ప్రయత్నం చేయాలి లేకపోతే వర్క్అవుట్ కాదు మనస్సుని జ్ఞానానికి సంక్షణించేను మనస్సుని మనస్సుతో ధ్యానం చేస్తాను ధ్యానము అంటే ఎదు చేయాలి మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలను వికల్పాలని జారిపోయిన జారిపోయినట్లు చేయాలి ఏంటి హోదా అదే మనస్సు నిష్కలముగా నిర్మలముగా ఉన్నది ప్రాపంచిక విషయములను నేను అన్నింటి పక్కన పెట్టేసినాను ఉంది నిర్మంగా ఉంది ఇప్పుడు ఆ మనస్సును మీరు పరిశీలించండి ఎలర్ట్ గా ఉంటుంది సవకానంగా ఉన్నారు జాగ్రత్త మీరు ఉన్నారు నేను ఎలర్ట్ గా జాగరూ కూడా ఉన్నాను చూడండి ఎలర్ట్ గా ఉన్నప్పుడు మైండ్ ఎంతీగా ఉంటుంది అది కూడా గమనించండి పనిలో పనిగా లాంటి మైండ్ ఎంతీగా ఉన్నప్పుడే మీరు ఎలర్టీగా ఉంటారు మైండ్లో ఏమో సంకల్పాలు పోతూ ఉంటే మీకు సావధానత లేనిస్తే కాబట్టి మీరు సావధానంగా ఉన్నారు ఇప్పుడు అంటే మీ మైండ్ ఎంతీగా ఉంటుంది ఇటువంటి సావధానమైన సాక్షిభావము అంటారు నేను అటువంటి సాక్షిభావంతో నేను ఈ దేహమును పరిశీలిస్తున్నాను ఇప్పుడు దేహముని మీరు ఈ దేహముదం ఈ దేహము ఈ దేహాన్ని ఇదంతా ఒకటే ఐటమ్ అని అనుకోవడం గొప్పది దీంట్లో అనేక అంశములు అనేక భాగములు ఉన్నాయి విడి భాగములు అంటే పాప్స్ అనేక పాప్స్ ఉన్నాయి ఈ దేహంలో విడి భాగాలు లైక్ మొదలు పెడతాము